గొల్లపిల్ల గొల్ల పిల్ల పిల్లన గ్రోహి పిలిచింది పిల్లన గ్రోవి కాదమ్మ అది నల్లని వాణి నవ్వుల మోవి ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ మోహన మ్రోగింది మోహన మురళి కాదమ్మ అది అల్లని వాణి అందాలరవళి మంజులవాణి మంజులవాణి మంజుల వేణువు పరికింది మంజుల వేణువు కాదమ్మా అది మాధవుడు దిన మార్ధవ వాణి